శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి భవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతన్నోదసాదరం శ్రీమహాగణాధిపతాశివసారణా శంకరాచార్యమ్యమాన్ అస్మరాచార్యపర్య వందే గురు పరంపరా ఓం భద్రలైనా దేవాద్ర పశ్యే మాక్షజ్రాథిరంగైస్తువాసూమే పంజరాయస్తిన ఇంద్రో వృద్ధ శిరవాస్తిన పూష స్తిహస్తర్ో అరిష్టరేమి స్వస్తి నో గృహస్తా ఓ శాంతిశాంతిశాన్ని యథామాయామయో జీవ జాయతేంద్రియతే మీర్వ కుక్తుకా మరణము అనేవి ఉన్నాయి కనుక జీవుడనేది ఒక సత్యతత్వము జీవులు అనేకము కాబట్టి అనేకమే సత్యము పుట్టుక మరణము అనేవి జీవుని యొక్క జీవత్వాన్ని నిర్ధారిస్తాయి అని ఒక కల్పన ఒక ఆర్గ్యుమెంట్ అంటే పుట్టుక మరణం ఉన్నాయి కదా ఉన్నాయనే ఒక అసెస్మెంట్ పుట్టుక మరణం ఉన్నప్పుడు అవి జీవుడు లేకపోతే పుట్టుక మరణం దేనికి వస్తాయి దేహాన్ని కా పుట్టుక జీవుడికే కదా కాబట్టి పుట్టుక మరణము అనేవి ఉన్నాయి కనుక జీవుడు కూడా సపరేట్గా ఉండి తీరాలి అని చెప్తే అలాగేం కాదులండి స్వప్నంలో పుట్టుక మరణము ఉంటాయి కాబట్టి స్వప్న పురుషుడు యథార్థమో అని అనగలుగుతామా అనలేదు స్వప్నంలో రహస్యం ఏంటంటే స్వప్నంలో మీరు పదేళ్ల కుర్రాన్ని చూశారనుకోండి వాడిని ఏ విధంగా చూస్తారు పదేళ్ల కుర్రాడుగా చూస్తారు యాభై ఏళ్ళ పెద్ద ఎలా చూస్తారు యాభై ఏళ్ళ పెద్ద చూస్తారు ఇద్దరు వయస్సు ఎంత ఒక క్షణమే ఇద్దరి వయస్సు క్షణమే ఆ క్షణమే ఇద్దరు వయస్సు పదేళ్ల కుర్రాడి వయస్సు క్షణమే యాభై ఏళ్ళ పెద్దవాని వయస్సు క్షణమే కాబట్టి స్వప్నంలో ఇద్దరు వయస్సు క్షణముగా గోచరించదు ఒకటిది పదేళ్లలాగా ఇంకొకటిది యాభై ఏళ్ళలాగా గోచరిస్తుంది అది దాని పేరే అలాగే స్వప్నమునందు జన్మ మృత్యువు స్వప్న పురుషుడు కానీ లేక స్వప్న పురుషునిచే చూడబడే ఒకనొక వ్యక్తి కానీ యథార్థము అని స్వీకరించగలుగుతామా స్వీకరించలేదు అదేవిధంగా జాగ్రత్త వ్యవస్థలో కూడా నాకు జన్మామృత్యువు ఉన్నది కనుక నేను సర్వము కంటే భిన్నంగా ఒక జీవుణ్ణి అనడానికి కానీ లేక వీళ్ళందరికీ జన్మామృత్యువు ఉన్నది వీళ్ళందరూ ఇండిపెండెంట్ జీవులు అని నిర్ధారించటానికి కానీ లేదు జన్మమృత్యువులు దేనిని నిర్ధారించవు ఎందుకంటే జన్మమృత్యువులు కల్పితములు స్వప్నంలో జన్మ జాగ్రత్త వ్యవస్థలు కూడా అటులనే అది నిన్నటి పాఠంలో అనుకున్నది ఇప్పుడు స్వప్నం తర్వాత మాయా మూడు చెప్తున్నారా ఒకటి స్వప్నం రెండు మాయా మూడవది నిర్మితకము అని రాబోతోంది మాయా అంటే ఇంద్రజాలము ఇంద్రజాలంలో ఒకడు పుడతాడు జాయతే మియతే ఇప్పించాడు నేను మీకు చెప్పాను కదా కోడిగుడ్డు చూపించి ఆ కోడిగుడ్డు నుంచి కోడి పెట్ట కోడి పుడుతుంది కాబట్టి ఇప్పుడు వాడు అలా పుట్టినట్టుగా చూపిస్తాడు చూపించి కాబట్టి అది ఇంద్రజాలం అది దాన్ని అదిగో పుట్టింది యథార్థంగా పుట్టిందని అనుకుంటే పొరపాటు అదేవిధంగా లోకల్లో కూడా అజ్ఞానం చేత అదిగో పుట్టాడు ఇదిగో గిట్టాడు అని అనుకుంటారు అజ్ఞానం చేత అలా అనుకుంటారు తప్ప అది సరికాదు ఇప్పుడు ఈ పుట్టడము గట్టడము అన్నది మనం కేవలము మన మానవులకే అప్లై చేసుకుంటాం పశుపక్షాలకు అప్లై చేయలేము ఇప్పుడు రోడ్డు పక్కన ఈ కోళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు వాటి నా పెట్టి కోళ్ళు అలా ఓపెన్గా పెడతారు మీరు వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే పడవ యాభై రూపాయలు ఇస్తే ఓ కోడి పెట్ట మీ చేతిలో పెడతారు ఒక కోడిని తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు మీరు దాన్ని సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకెళ్ళి దాని పీకి నూనె చంపి పూర చేసుకుని తినచ్చు దాని పుట్టుక మరణము గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా ఆలోచించ తర్వాత చేప ఉంటుంది దాన్ని పట్టుకుని అలా రాత్రి మీద ఎలా ఎలా రాసి కోసి పూరండుకు తింటారు దాని పుట్టుగా మరణం గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా అంటే ఎవడో ఆలోచించడం ఎంతసేపు పుట్టుగా మరణము మనిషికే ఉన్నట్టుగా అంటే ఆ రకంగా ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ అలాగా ఆలోచించడానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి దాంతో అవో చేప పుట్టింది చేప మరణించింది అని ఎవడో అనుకోడు కోడి పుట్టింది కోడి మరణించింది అని ఎవడో అనుకోడు అవి చాలా రొటీన్గా స్వీకరింపబడతాయి సో కానీ మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ అదేదో పుట్టుక మరణము వాటి చుట్టూ మోళ్ళంత సామాజిక పరమైన హడావిడి మతపరమైన హడావిడి చాలా అధికంగా ఉంటుంది దాంతోటి అవేవో పరమసత్యాలుగా గోచరిస్తాయి అవేమీ సత్యములు కావు మాయామయమైన జీవుడు కల్పితమైన జీవుడు మాయా మాయా ఇంద్రజాలంలో ఒక జీవుడు పుడతాడు వాడిని గిట్టుతాడు ఆ విధమైన ఐంద్రజాలికమైన పుట్టుట గిట్టుట ఇట్లు అసత్యంలో జీవులు జాగ్రత్త అవస్థలో మన అనుభవంలో పుట్టారు గిట్టారు అని అనుకోవడం కూడా అట్టిదియే మాయా అంటే మాయా రెండు పనులు చేస్తుంది ఒకటి కవర్ సప్ ఉన్న సత్యాన్ని కవర్ చేసేస్తుంది రెండు లేనిదాని అధ్యారోపణం చేస్తుంది రెండు పనులు ఇప్పుడు రజ్జు సర్పం దగ్గర కూడా ఇది త్రాడు అనే జ్ఞానం కవర్ అయిపోతుంది త్రాడని తెలియకుండా కప్పి వేయబడుతుంది సర్పము అధ్యారోపణం చేయబడుతుంది రెండు అయితే చిత్రం ఏంటంటే రజ్జు సర్పం దగ్గర కూడా కటిక చీకటి అంటే పూర్తి చీకటిగా ఉన్నప్పుడు మీకు రజ్జు సర్పం కనపడతాం పూర్తి వెలుతురులో ఉన్నప్పుడు కూడా రజ్జు సర్పం కనపడదు పూర్తిగా తెలిసిన వాడికి అది రజ్జువే సర్పం కాదు ఏ చీకట్లో అసలు రజ్జువే కనపడలేదనుకోండి అప్పుడు రజ్జు సర్పం భ్రాంతి కూడా ఉండదు కాబట్టి భ్రాంతికి కొంత తెలియాలి పూర్తిగా తెలియకూడదు ఆ పైన ఉండాలి ఈ మూడు కండిషన్లు కొంత తెలియడం అన్నది సత్వగుణం పూర్తిగా తెలియదు కొంత తెలుస్తుంది అది సత్వగుణం పూర్తిగా తెలియకుండా కప్పివేయబడుతుంది అది తమో గుణం అధ్యారోపణం చేస్తారు అది రజోగుణం అం చేతనే సత్వ్రదస్తమో గుణాత్మిక మాయా అది అయం అయం సత్ప అంటాడు ఇయం రజ్జు హోడానికి బదులుగా అయం సర్ప అంటాడు అయం ఇయం ఒకటే అక్కడ ఏదో ఉందని తెలుస్తుంది అది సత్వం ఏదో ఉందని తెలిసిందంటే సత్వగుణం కానీ అది సర్పము అది రజ్జు తెలియదు అది రజో అది సత్ తమో గుణం సర్పాన్ని అధ్యారోపణం చేస్తుంది అది రజోగుణం మూడు కలిస్తేనే భ్రాంతి సిద్ధిస్తుంది అలాగే ఆత్మస్వరూపం విషయంలో కూడా నేను ఉన్నాను అని నేను ఉన్నాను అని తెలియనివాడు ఎవడూ లేడు నాహమస్మీతి కష్టి తృతీయ శంకర నేను లేను అని ఎవడైనా అనుభవం ఉన్నాడా నేను లేను అనే అనుభవం గలవాడు ఉన్నాడా లేడు నేను ఉన్నానా లేదా అనే సందేహం గలవాడు ఎవడైనా ఉన్నాడా లేడు ఎందుకంటే నేను ఉన్నానా లేనా అనే సందేహం కలగాలంటే నేను ఉండాలి నేను లేను అనే అనుభవం కలగాలంటే నేను ఉండాలి కాబట్టి నేను ఉన్నాను అనే అనుభవం విషయంలో ఏ రకమైనటువంటి సందేహానికి తాగులేదు నేను ఉన్నాను ఇదంత సార్వజనీయమైన అనుభవం జనులే కాదు సర్వప్రాణి సాధారణమైన అనుభవం ఈ అనుభవం ప్రతి వాళ్ళకే తెలుస్తోంది నేను ఉన్నాను అది సత్వగుణం ఏమండి నేను ఆకాశము వంటి శుద్ధ జ్ఞానస్వరూపుడను చిన్మయ సద్రూపుడను పరిచ్ఛేదములు లేని చెన్మయ సద్రూపుడను అని తెలియదు ఊరికే నేను ఉన్నానని తెలుస్తుందే తప్ప నేను దేశకాల పరిచ్ఛేదములు లేని శుద్ధ చిన్మయ్ సద్రూపుడను అని తెలియదు అది ఏదో ఉందని తెలుస్తుందే తప్ప అది రజు అని తెలియనట్టుగా అది తమో గుణం అప్పుడు నేను పుట్టాను గిట్టాను నేను ఈ కులం ఆ వర్ణం తర్వాత భార్య భర్త కొడుకు కూతురు ఇటువంటి స్త్రీ పురుష ఇటువంటి దేహధర్మాల నుండి అధ్యారోపణ రజో ఈ మూడు గుణములు మాయాశక్తి మూడు గుణములు కలిస్తే మీకు అక్కడ మాయా ఉంటుంది సో మాయామయో జీవ మాయ యొక్క మాయా అవిద్య ఆ విధంగా ప్రత్యేక సత్వజస్తమో గుణాత్మిక అయిన మాయ చేత జనులు పరిభ్రమిస్తూ ఉంటారు సో దైవీ హేషా గుణమయీ మురత్యయ నా మాయ దైవీ ఆత్మచైతన్యమునకు చెందిన మాయ పరమేశ్వరునికి పరమాత్మకు చెందిన మాయ గుణమయీ సజస్తమో గుణాత్మిక మాయా సో దురత్య దానిని దాచివేయుట చాలా కష్టం మామేవ ఏ ప్రపంచే మాయామెతాంతరంపితే దీంట్లో ఇంకో రహస్యం చెప్పంటారా మీకు ఇప్పుడు వీడు సద్రూపుడు కానీ అజ్ఞానం చేత నేను చచ్చిపోతానని భయపడుతూ ఉంటాను కావండి చిద్రూపుడు కానీ అజ్ఞానం చేత తాను చిద్రూపుడు తెలుసుకోలేకుండా ఉంటాడు చి ఆపోజిట్ ఏమిటి అజ్ఞానం సత్తుకి ఆపోజిట్ ఏమిటి మృత్యు సత్తు అంటే ఉండడం మృత్యువు పోవడం ఆనంద స్వరూపుడు దానికి ఆపోజిట్ ఏమిటి దుఃఖం నేను దుఖిని నేను మరణిస్తాను అని అనుకుంటాడు ఎందువల్ల తాను చిద్రూపుడు తెలియకపోవడం చేత ఇప్పుడు మూడు తాను తన స్వరూపం మూడు సత్తు చి ఆనంద సత్తు తెలియక మృత్యు భయాన్ని పొందుతాడు చితు తెలియక అజ్ఞానంలో ఉంటాడు ఆనంద స్వరూపుడు నని తెలియక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు తనకిప్పుడు మూడు సమస్యలు ఉన్నాయి ఏమిటో మూడు మృత్యువు అజ్ఞానము దుఃఖము మూడు సమస్యలు ఈ మూడింట్లో ముందు దేన్ని పరిష్కరించాలి ముందు దేన్ని పరిష్కరించాలంటే ముందు దుఃఖాన్ని పరిష్కరించాలి తర్వాత మృత్యువుని పరిష్కరించాలి ఆ తర్వాత అజ్ఞానం మాట చూసుకోవచ్చు అనుకుంటాడు అర్థమైందండి మీకు ముందు దుఃఖం మృత్యువుదే ఉందిలని ఎప్పుడప్పుడు ఎప్పుడు మాట కాదుగా ఇప్పుడు డబ్బు పోయింది దుఃఖంగా ఉంది కాదండి మరణంతో ఎప్పుడు మరణం అండి ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చే మరణం ఏమిటి మరణం డెబ్భై ఎనభై కదా ఇప్పుడు పోయింది డబ్బు కదా అంటాడు అంటే దుఃఖాన్ని నివారించటానికి అర్జెన్సీ ఉంటుంది నెక్స్ట్ ప్రయారిటీలో మృత్యువును నివారించడానికి పూజలు హోమాలు చేస్తాడు అజ్ఞానం కంగారు కంగారే ఉంది శతజన్మ వంద జన్మల కంగారు అజ్ఞాన కంగారు లేదని అనుకుంటాడు రాంగ్ అధ్యతే అజ్ఞానం అలా కాకుండా ముందు ఏం చేయాలి మృత్యువు గురించి దుఃఖాన్ని గురించి నువ్వు చింత చేయకు నువ్వు అజ్ఞానం గురించి ఫోకస్ చే అజ్ఞాన నివారణ ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటే ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందినట్లయితే అజ్ఞాన నివారణ చేసి అప్పుడు మృత్యువు దుఃఖము సమంత తాముగా తొలగిపోతాయి కాబట్టి మృత్యువును వాయిదా వేయటానికి ప్రయత్నం చేయడం అనవసరం దుఃఖ నివృత్తికి కూడా ప్రయత్నం చేయడం అనవసరం ఎందుకంటే తెలుసినా ఈ దుఃఖం పోతే ఇంకో దుఃఖం వస్తుంది దుఃఖం ఏదో ఒకటి ఉంటుంది ఒక దుఃఖం పోతే ఇంకో దుఃఖం వస్తుంది దేహానికి అనారోగ్యం ఒకటి కాకపోతే మరొకటి ఒక వయసు దాటిన తర్వాత బాడీ క్రాష్ అయిపోయిన తర్వాత పూజ చేస్తున్నాను మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడగడం కూడా అనవసరం పాత అంబాసిడర్ కారే పూజ స్వామీజీ దృష్టాలతో ఆయల దృష్టాలతో ఓల్డ్ అంబాసిడర్ కారు ఓల్డ్ అంబాసిడర్ కారు బాగా రన్ అవుతుందా అనే మాటే ఉండదు ఆ డోర్లు సరిగ్గా పట్ అన్ని డోర్లు సరిగ్గా పట్టాం నాలుగు డోర్లు ఉంటాయి కదా దాంట్లో ఒకటో రెండో సరిగ్గా పడతాయి మిగతా రెండు రిపేర్ కావాలి డిక్కీ కూడా మోస్తరుగా ఉంటుంది అన్ని తర్వాత వైపర్స్ తిరగవు ఒకటి తింటున్న ఒకటి విరిగిపోయి ఉంటుంది తిరగలేదు ఇంజన్ ట్యూనింగ్ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి దాన్ని ఓల్డ్ అంబాసిడర్ బాడీ దానికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అది పూర్ణమైన ఆయుధ ఆరోగ్యం అనేది ఏమీ ఉండదు కాబట్టి వీడు ఆ జ్ఞాన ప్రయత్నం చేస్తే దుఃఖ నివృత్తి మృత్యునివృత్తి ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తాయి వీడు అజ్ఞాన నివృత్తి మానేసి దుఃఖ నివృత్తికి మృత్యునివృత్తికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుకనే విఫలమైన పెట్టాడు కాబట్టి అజ్ఞానము చేతనే వీడికి మృత్యువు సంప్రాప్తమైనది మాయామయో జీవ అజ్ఞాన కల్పితమైన జీవుడు ఎలా అయితే పుడతాడో మరణిస్తాడో ఈ జీవులందరూ కూడా ఆ మాయ చేతనే పుట్టి మరణిస్తున్నట్టుగా యథా నిర్మితకో భాస్తారు నిర్మిత జీవ జాయే మ్రీయతేథా జీవా అమీ నర్మితకో జీవ ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇలాంటివి చూసారో లేదో బీచ్ కల్చర్లో ఉంటే తెలుస్తుంది బీచ్కి వెళ్ళడము బీచ్లో విశ్రాంతి తీసుకోవటము బీచ్లో ట్యానింగ్ అని అంటే దేహము దానికి ఒక కాపర్ కలర్ రావాలని తెల్లగా ఉన్నవాళ్ళు ఆ తెల్లదనాన్ని ఇండియాలో తెల్లదనం కోసం తెల్లకిందులుగా తపస్సు చేస్తారు దేహం తెల్లగా ఉంటే చాలని చెప్పేసి తెల్లకిందులుగా తపస్సు చేస్తారు ఇండియాలో వాళ్ళు తెల్లగా ఉంటారు తెల్ల వెస్ట్లో తెల్లగా ఉంటారు కానీ చల్లగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బీచ్కి వెళ్ళి ఎండలో మలమలం ఆడిపోతా ఎండలో కూర్చుని ఉంటారు అలా కూర్చుని ఉంటే శరీరం అంతా కూడా ఒక ట్యార్న్ వస్తుంది ట్యార్న్ అంటారు అంటే కొంచెం కొంచెం కమిలిపోయిన రంగు వంకాయ కవిలినట్టుగా వంకాయలు పొయ్యిలో పెడితే కవిలు పోతుంది చూడండి అలాగే కవిలిపోయిన రంగు కోసం వాళ్ళు తంటాలు పడుతుంటారు బీచ్ కల్చర్ బీచ్లో ఇసుకతోటి బొమ్మల్ని తయారు చేయొచ్చు ఇసక ఉంటుంది నీరుంటుంది నీరు సముద్ర నీరు అలా వచ్చినప్పుడల్లా మీరు వస్తుంది తడి ఇసక అలా కావాల్సినంత దొరుకుతుంది మీరేమో వెతుక్కోకర్లా తడి ఇసుక కోసం తడి ఇసుకతో బొమ్మలు చేయాలి దాంట్లో పోటీలు ఉంటాయి తడి ఇసక బొమ్మల పోటీలు ఉంటాయి నేను చూశాను ఆ బొమ్మల పోటీల్లో మంచి బొమ్మ చేసిన వాడికి ప్రైజ్ ఇస్తారు దాంట్లో ఒకడు అలెగ్జాండర్ బొమ్మ చేశాడు గుర్రం మీద అలెగ్జాండర్ ఇంకోడు సీజర్ బొమ్మ చేశాడు ఇంకొహడు యుఎస్ ప్రెసిడెంట్ బుష్ బొమ్మ చేశాడు ఈ రకంగా బొమ్మలు ఎవరి చేతనైన బొమ్మలు వాళ్ళు సరీసతో చేస్తారు ఆ బొమ్మలు జడ్జెస్ వస్తారు దాంట్లో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అవి ఉంటాయి అదిగో దానికి నిర్మితకో జీవహాని యథా నిర్మితకో జీవహా నిర్మించినటువంటి జీవుడు కాబట్టి అక్కడ ఆ బొమ్మ చేసి పెడతాడు ఇది ఎవరు సీజ అంటైతే ప్రెసిడెంట్ బుష్ అంటే ఆ బొమ్మ దానికి ఫోటోలో విస్తారు డేటు టైము ఉంటుంది అది ఎప్పుడు నిర్మించబడినది ఈవేళ నిర్మించబడినది ఈ పెద్ద అలవస్టు ఈ జడ్జిలు వీళ్ళందరూ అయ్యేప్పుడు పెద్ద అలవస్టు ఉంది ఏమవుతుంది ఆ కాబట్టి నిర్మించిన జీవుడు నిర్మితకమైన జీవుడు పుడతాడు గెడతాడు అలాగే అంటే అది ఎక్కడ పుట్టడము లేదు గెట్టడము లేదు ఇక మన కల్పన సార్ ఇసకది ఇసుకని ముందు రూపంగా బుష్ అని ఏదో పేరు పెట్టడం దానికి అది పుట్టిందని లేకపోతే తయారైందని ఇంకా తయారవుతూ అవుతూ ఉంది ఇంకా అప్పుడే తయారు కాలేదని వాడు తయారయ్యేదాకా చూపించడం ఒక తెర వేస్తాడు ఏవేవో చేస్తాడు ఇప్పుడు రెడీ రెడీ అయిపోయింది తయారైపోయింది అంటే సో ఈ నిర్మితకమైన జీవుడు పుట్టడము బిట్టడము ఎట్టిదో ఈ సకల మానవును కూడా పుట్టడము బిట్టడము అట్టిదే ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ముందు ఎవరు నువ్వా జగత్తా ముందు మనము మిస్టేక్ చేస్తాం ఏమిటంటే జగత్తు ముందు తర్వాత నేను అనుకుంటా అంత పొరపాటులే కానీ ఇంకొకటి లేదు ఎందుకంటే మీరు ఫస్ట్ ప్లేస్ జగత్తుకి ఇస్తున్నంతసేపు ఆ జగత్తు మిమ్మల్ని బంధిస్తుంది జగత్తు ఉన్నది జగత్తులోకి నేను వచ్చి నేను పోతాను అంటే వీడు పుట్టుగా మరణమో వచ్చేసింది చూడండి పుట్టుగా మరణమో వీడికి కాదు సంసారాన్ని కల్పించుకుంటున్నాడో ఆ సంసారం పుట్టి గిట్టుతో ఉంటుంది నిత్య సృష్టి నిత్య ప్రళయము వీడు నిద్ర ఆ సంసారం పుడుతుంది వీడు మళ్ళీ నిద్రపోయినప్పుడు ఆ సంసారము గిట్టుతుంది అది యథార్థము అంతేకాని వీడు పుట్టాడు వీడు బిట్టాడు అని కాదు కాబట్టి ఫస్ట్ ప్లేసు జగత్తుకి ఇవ్వకూడదు సో ఫస్ట్ ప్లేసు నేను తర్వాత మీరు గమనించాల్సింది ఏమిటంటే అసలు నిస్సందేహంగా ఎటువంటి సంశయము లేకుండా తెలుసుకోదగిన సత్యం దాని మీద బాగా మననం చేస్తే కానీ అది అనుభవానికి రాదు అదేమిటంటే మీరు జగత్ అని ఏదైతే అంటున్నారో అది మీ అందు ఉన్నది కానీ మీరు జగత్తులో లేదు ఇప్పుడు జగత్ అన్నది ఆకాశంలో ఉందా ఆకాశం జగత్తులో ఉందా జగత్తు ఆకాశంలో ఉంది ఆకాశం జగత్తులో లేదు అలాగే ఈ జ్ఞానరూపమైన ఆకాశము జ్ఞానైన ఆకాశ కల్పేనా జ్ఞానరూపమైన ఆకాశము దాన్ని చిదాకాశము అంటారు చిదాకాశంలో జగత్తుంది తప్ప జగత్తులో చిరాకాశం లేదు కాబట్టి మీరు దేహంతో తాతాత్మ్యాన్ని చెంది నేను జగత్తులో ఉన్నాను అని భ్రమపడడం చేత ఆ జగత్తు బంధిస్తుంది ఇప్పుడు సినిమా ఉందనుకోండి ఆ సినిమా ప్రొడ్యూసర్ని బంధిస్తుంది యాక్టర్ని బంధిస్తుంది మనల్ని బంధించండి ఎందుకని మనం వెళ్తాము పది రూపాయలు ఇస్తాము చూస్తాం బాగుంటుందంటే ఎంజాయ్ చేస్తాం బాగులేదంటే దుర్పు దక్క వస్తాం వెరాజ్ బాగుందంటే వాడికి లాభం వస్తుంది మనం బాగుందంటే వాడికి లాభం వస్తుంది మనం బాగులేదంటే వాడు నష్టపోతుంది వాడు బంధిపబడతాడు వాడికి సినిమా అది మిథ్య కాదని అది కేవలము దృశ్యం కాదు యథార్థం వాడికి వాడికి లాభ నష్టాలతో ఉంటుంది ఈ జగత్తు కూడా అతిదే ఈ జగత్తుని ఇది సినిమా వంటిది అని నిర్లిప్తంగా చూడడానికి మీరు అభ్యాసం చేసినట్లయితే అది మిమ్మల్ని బంధించండి మనల్ని జగత్తు బంధింపగా బంధించకుండా చేసుకోవటానికి ఇంతకంటే చక్కని ఉపాయము వేరొకటి లేదు దేవిటంటే అది సత్యము దేవిటంటే ఈ జగత్తు నాయందు ఉన్నదా నేను జగత్తు ఉన్నానా అని ఆలోచించాలి ఇప్పుడు శత్రువు బయట నన్ను పీడిస్తున్నాడా లేక నా యొక్క జ్ఞానంలోనే శత్రువు ప్రకాశిస్తూ నాయందే ప్రకాశిస్తూ నా కారణంగా చిత్తవృత్తితోటి తాదాత్ కారణంగా నా నా దుఃఖాన్ని నేనే సృష్టించుకుంటున్నానా అంటే ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సో కాబట్టి ఎప్పుడైతే జగత్తు నాయందు ఉన్నది అని మీరు తెలుసుకుంటారో జగత్తు బయట ఉండి దాంట్లో నేను ఉండడం కాదు నాయందే జగత్తు ఉన్నది అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ జగత్తు మనల్ని మనం ఆ జగత్తు చేత భ్రాంతులము కాము అది మనకు భ్రాంతిని కలిగించరు ఏదో బయట ఉందని అదన అన్యంగా ఉందని ద్వంద్వరూపంగా యథార్థంగా ఈ ద్వంద్వాలన్నీ సత్యమని ఈ రకమైనటువంటి భ్రాంతుల నుంచి మనం బయటపడిపోతాం జగత్తు యొక్క బంధం నుంచి కూడా మనం బయటపడిపోతాం కాబట్టి నేను జగత్తులో పుట్టాను ఈ జగత్తు అలాగే ఉంటుంది నేను పుట్టాను నేను బిత్తుతాను అనుకుంటే వాడు జన్మ చిక్కుపోతాడు వాడు జగత్తు చేత బంధింపబడతాడు నేను పుట్టను లేదు గెట్టను లేదు జగత్తు నాయందు ప్రకాశించింది మళ్ళీ తిరిగి జగత్తు నాయందు విలీనమైనది జగత్తుకు నేను అధిష్టానం తప్ప జగత్తు ఎందు నేను లేను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జగత్తు యొక్క బంధం నుంచి బయటకు వచ్చేస్తాడు సో ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ మూడు శ్లోకాలలో శంకరులు మూడు దృష్టాంతాలు యథా స్వప్నమయో జీవ యథా మాయోమయో జీవ యథా నిర్మితకో జీవ శంకరులు మూడింటికి కలిపి ఒకే లెవెల్లో మూడు కూడా దృష్టాంతాలే కనుక వాటన్నిటికీ కలిపి భాష్యాన్ని రాసుకున్నారు అందాము స్వప్నమయ చెప్పట్లేదు ఇంకా దాంతో లేదు కనుక ఆల్రెడీ చెప్పినదే మాయామయ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాయామయ మాయా వినాయకృత జీవుడు మాయావిచేత ఏ జీవుడు సృష్టింపబడ్డాడో ఆ జీవుడు ఇంకొకడెవరు నిర్మితక మంత్ర ఓషధి ఆదిభి నిష్పాదిత అంటే మంత్ర ఇప్పుడు నేనంటే ఇసకతో చేసిన జీవుడిని చెప్పాను శంకరులు ఏమంటున్నారంటే నిర్మితక జీవుడు అంటే దృష్టాంతంగా ఏమంటున్నారంటే మంత్రంతో మంత్రం అంటే మాస్ హిప్నాసిస్ మంత్రం వేసేటంట మాస్ హిప్నాసిస్ మంత్రాలకి చింతకాయలు రాలాయా అని ఎవరో ప్రశ్నిస్తే రాలతాయి అని చెప్పారు రాలాయి అంటే చింతకాయలు రాలాయని కదా దాన్ని క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు ఏదో మంత్రం వేసి జనాలందరినీ మీరు గుప్పిట్లో పెట్టుకోవచ్చు ఉదాహరణకి ఈ నిన్న సాయిబాబా గారి ఫోటో నుంచి విభూతి వచ్చింది సుగంధ ద్రవ్యాలు వచ్చేవి అక్కడ పెట్టారు ఎవళ్ళో అర్ధరాత్రి పుట్టపర్తిలో రాత్రి ఎవళ్ళో అతి తెలుగు తేటలతోటి విభూతిని పుట్టు సుగంధ ద్రవ్యాలు పెట్టేసి తెల్లవారు భావనే ప్రశ్న స్టేట్మెంట్ ఇచ్చేయట అదిగో విభూతి వచ్చింది సుగంధ ద్రవ్యాలు వచ్చింది ఇదంతా కూడా బాబాగారి మహిమైన చేసేయట అదంతా జనాల్ని మంత్రం వేసేయడం కాదు అంతే కదా జనాల్ని మంత మంత్రాలకు గురి రాలతాయా ఇప్పుడు చెప్పండి రాలతాయి దీంట్లో ఇంకొకటి ఉంది అంతకుముందు షిర్డీ బాబా గారి ఫోటో నుంచి విభూతి వచ్చింది అని విన్నాం ఇప్పుడు పుట్టపర్తి బాబా గారి ఫోటో నుంచి విభూతి వచ్చిందని విన్నాం ఇప్పుడు షిర్డి బాబా ఫోటో నుంచి విభూతి వచ్చిందన్న వాళ్ళు దీన్ని వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మళ్ళా ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు పుట్టపర్తి బాబాని షిర్డి వాళ్ళు పుట్టపర్తి బాబాని అంగీకరించరు కాబట్టి ఇప్పుడు షిర్డీ బాబా ఫోటో నుంచి విభూత్ వచ్చింది అంటే వాళ్ళు ఏమని చెప్తారు అని నమ్మిన నమ్మిన వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు వాట్ ఆన్సర్ దే హీవ్ అబౌట్ ఏమని చెప్పాలి వాళ్ళు ఏమని చెప్పాల్సి ఉంటుందంటే అది ఏమిటో మాకు తెలుసులేండి అని చెప్పాలి ఆ వేషాలన్నీ మాకు తెలుసున్న వేషాలే కొత్త వేషాలు ఏమైనా మొదలెచ్చండి అని చెప్పాలి వీళ్ళు కొత్త వేషాలు మొదలెచ్చారు సుగంధ ద్రవ్యాలు వస్తున్నాయంటున్నారు చూసారా విభూత్తో టాక్కుండగా వన్ స్టెప్ ఫర్దర్ సో ఈ రకంగా జనాలందరినీ కూడా మంత్రం వేసి ఇదో మంత్రం ఇదే మంత్రం మంత్రం వేసి జనాల్ని ఏదో ఒక విశ్వాసంలోకి నెట్టి పెట్టారు ప్రాజెక్ట్ డిక్లేర్ అయిపోయింది ఏటో తెలుస్తున్నాను ప్రాజెక్టు షిరిడీకి రోజు ఎన్ని బస్సులు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయో అంతకంటే ఎక్కువ బస్సులు రోజూ పుట్టపర్తి వెళ్ళాలి దీస్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇదంతా మంత్రం వేయడమే ఆ రకంగా నేను ఏదో కొంత ధైగ్రెస్ అయ్యాని ఏమనుకోకుండా సో మంత్ర అలా మంత్ర ప్రభావం చేత అంటే మాస్ హిప్నాసిస్ చేసి పది మందిని గుర్తుపెట్టి హిప్నాసిస్ చేసి ఇదిగో జీవుడు అని జీవుణ్ణి సృష్టిస్తాడు యథా నిర్మితకో జీవ నిర్మితక జీవుడు కాలిఫోర్నియాలో ఒకడు ఉన్నాడు అతను ఏం చేస్తాడు వంద డాలర్లు ఫీజు ఏం చేస్తారంటే మీరు కోరుకున్న మీ బంధువుల ఆత్మను తీసుకొస్తారు తండ్రి గారు ఆత్మ తండ్రి గారు స్వర్గస్థులైనప్పుడు తండ్రి గారితో మాట్లాడాలనిపిస్తుంది సో జీవించున్నప్పుడు మాట్లాడాలనిపించదు పోయిన తర్వాత మాట్లాడాలనిపిస్తుంది మానవ స్వభావం ఉంటుంది సో మాట్లాడచ్చు ఏం పర్వాలేదు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే మాట్లాడచ్చు అక్కడ ఎటు వచ్చి రూపాయలు వంద డాలర్లు ఖర్చు అవుతుంది మాట్లాడచ్చు అంటే ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ ఉంటుంది లోపల ఇన్నర్ రూమ్ ఉంటుంది డ్రాయింగ్ రూమ్లో మాట్లాడడానికి వీలుండదు డ్రాయింగ్ రూమ్లో లైట్లు ఉంటాయి సోఫాలు వీలుంటాయి కూర్చోబెడతారు అక్కడ ఆఫీసు ఉంటుంది మీరు డబ్బు కట్టేసి సీట్ ఇస్తాడు అక్కడ ఉంటుంది మనం అక్కడే మాట్లాడేసేయచ్చు కదా అక్కడే డబ్బు కట్టేసి అక్కడే మాట్లాడేసేయచ్చు కదా అక్కడ మాట్లాడడం లోపల గదిలోనే మాట్లాడాలి లోపల గదిలో వెళ్ళేప్పటికీ అక్కడ చీకటిగా ఉంటుంది ఎందుకు వెలుతురులో మాట్లాడాలి కానీ చీకటిలో ఎందుకు అంటే చీకట్లోనే వస్తుంది ఆత్మ ఎవరు చెప్పారు ఇంకా ఈ వ్యామోహం అలాగా అక్కడ అగరబత్తీలు వెలుగుతూ ఉంటాయి చాలా థిక్ అగరబత్తీలు వెలుగుతూ ఉంటాయి అసలు ముందు ఆ అగరబత్తీల వాసన తగిలినప్పటికీ వీడికి ఆలోచించే శక్తి కొంత స్టన్ అవుతుంది ఆ థింకింగ్ ఎందుకంటే ముక్కంతా అది పట్టేసి తద్వారా ఈ సైనస్ ఇవన్నీ కూడా పట్టేసి ముందు అసలు వీడు ఆలోచించే శక్తి సగం పోతుంది తర్వాత తెర అక్కడ ఆ తెర ఉంటాడు ఆత్మ తెరకి యువతరాడు జర యువతలా కూర్చుని వీడు మాట్లాడారు ఆ తర్వాత అలా ఆత్మ వస్తుంది ఆ ఆత్మతో మాట్లాడాలి ఆత్మ కొద్దిసేపు పది నిమిషాలే ఉంటుంది వంద డాలాకి నిమిషాలు సో మొదటి నిమిషంలో మొదలవుతుంది పదో నిమిషంలో ఆత్మ మాయమైపోతుంది ఇదా నిర్మితతో జీవ సో ఈ విధంగా ఔషధి ప్రభావం ఉంటుంది ఔషధి అంటే ఏమిటి భాండ్ తాగించేయడం దాన్ని ఇలాగ నూరేసి భాంగి కింద తయారు చేసి మొత్తం యాభై మందో వంద మందో ఉంటారు వాళ్ళందరికీ ఇచ్చేయడం దాగేంద్ర గారు వాళ్ళు తాగేస్తారు పైగా భక్తులు కూడా భక్తి కృష్ణాష్టమి నాడు కృష్ణాష్టమి నాడు భాంగి అంటే బలరాముడు తాగేవాడు బలరాముడు భాంగి తాగేవాడు బలరాముడు భాంగు తాగి అమ్మాయిలతో డాన్స్ చేశాడు కాబట్టి వీళ్ళందరూ కూడా భాంగి తాగి ఆ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు అర్థంలా పిచ్చికి పిచ్చి వెళ్ళి వేయి సామెత తెలుగులో సాబేత ఈ తెలుగు సాబితలు వెరీ ఇంట్రెస్టింగ్ పెద్దవాళ్ళు అలిగారు అంటే వీడు వచ్చి పిల్లలు అల్లరి చిల్లరిగా ఉన్నప్పుడు ఏమిటి సాగింది ఏమిటి ఆ వర్తితనం ఏమిటి అంటే వీడు అవకతవకగా ఉన్నప్పుడు వెర్రి వెర్రీ వెయ్యే విధాలు అంటే సత్యం ఒక విధంగానే ఉంటుంది ఏకవిధంగా ఉంటుంది సత్యం వెర్రి ఎలా ఉంటుంది వెయ్యే విధాలుగా ఉంటుంది సాయిబాబా గారి ఫోటోలో వచ్చి మంత్ర ఇవి వచ్చాయి సుగంధ ద్రవ్యాలు వచ్చాయి చపాతీలు వచ్చాయి ఈ పైన ఇంత పిజ్జాలు కూడా రావడం ప్రారంభించాలి సో వెర్రి వెయ్యే విధాలు వెర్రి సత్యం ఏక విధంగా సో ఈ వెర్రీ అనేక రకాలు కాబట్టి మంత్ర ఓషధి ఆది ఆదిశబ్దం చేత ఇసకాది వేసుకోండి ఇసకా లేకపోతే టసార్డ్స్ వ్యాక్స్ మ్యూజియం అక్కడ వెళ్ళగానే మీకు ప్రెసిడెంట్ ఒబామా నిలపడి ఉంటాడు దాని కింద డేట్ ఉంటుంది ఆ ఒబామా బొమ్మ పుట్టినరోజు ఉంటుంది అసలు ఒబామా గారు పుట్టినరోజు కాదు ఆ బొమ్మ పుట్టినరోజు సో ఆ రకంగా ఈ నిర్మితక జీవుడు మాయాకృతమైన జీవుడు ఏమిటవుతుంది స్వప్న మాయా నిర్మితకాహ అది మూడు రకాలు అండజాదయో జీవాహ మూడు శ్లోకాలకి కలిపి ఒకటే వ్యాఖ్యానం చేసేస్తున్నారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది కలిపి అరవై ఎనిమిదిలో స్వప్న జీవులు అండజాన్ స్వేదజాన్ వాపి ఆ జీవులు అరవై తొమ్మిదిలో మాయాకల్పితమైన జీవులు డెబ్భైలో నిర్మితక జీవులు ఈ జీవులందరూ కూడా యథా జాయంతే మ్రియంతే చ ఈ జీవులందరూ పుట్టుతూ ఉంటారు గిట్టుతూ ఉంటారు నిజానికి అక్కడ జీవుడు లేడు పుట్టుక లేదు గిట్టుక లేదు అంత సూపరింపోజిషనే అంత అధ్యారోపమే తథా మనుష్యాది లక్షణ అవిద్యమానా ఏవా ఇంకా మరి మొహమాటం ఏం లేదు మనుష్యులు పశువులు పక్షులు ఈ భేదములతో కూడిన జీవులు అసంఖ్యాకములైన జీవులు అనేది ఎవ్వరూ లేరు సినిమాకి వెళ్ళారు సినిమాలో యాభై క్యారెక్టర్ ఇప్పుడు యుద్ధం చూపిస్తాడు మహాభారత యుద్ధం చూపిస్తాడు సినిమాలో మహాభారత యుద్ధం చూపించి వచ్చిన మహాభారత యుద్ధం చూశారు ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎంతమంది సైనికులు ఉన్నారు అది అది లెక్క పెట్టి పట్టుకొచ్చారనుకోండి మీరు అక్కడే కూర్చొని లెక్క పెట్టి పట్టుకొచ్చారనుకోండి ఆ లెక్కని ఏమనాలి ఆ లెక్క గురించి ఏం చెప్తారు మీరు అలాగే ఈ అండజాన్ శ్వేతజాన్ ఇప్పుడు నేను చెప్పిన లెక్కలేకపోతే అక్కడ కూడా అధ్యారోపములు మనస్సు యొక్క కల్పనే తప్ప వాస్తవంగా ఏమీ లేదు అదేవిధంగా జాగ్రత్త అవస్థలో మనకి గోచరించేటువంటి అండజములు స్వేదజములు జరాయుజములు మొదలైన జీవ భేదములు ఎన్నైతే కలవో అవన్నీ కూడా అజ్ఞాన కల్పితములే తప్ప వాస్తవంగా శుద్ధ ఆత్మచైతన్యం ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది ఇంకా వేరే ఏమీ లేదు అవిద్యమానా ఏవా అవేం వాస్తవంగా లేవు అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి తనదైన జగత్తుని ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు తచ్చిత్ తచ్చిత్తతయా భాతేనే ఆ శ్లోకం చాలా గొప్పది రక్షణాశూన్యము భయం తన్మతేనైవ గృహీయత ఇప్పుడు వీడు నిద్రలేస్తాడంటే ఈమె నా భార్య వీళ్ళు నా కొడుకులు పిల్లలు అనుకుంటాడు ఎందుకలా అనుకుంటున్నాడు తన్మతేనైవ గృహీయతే ఆ సంస్కారము ఆ చిత్తము వాడి మనస్సులో బాగా ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది అటువంటి సంస్కార విశిష్టమైన మనస్సు కాబట్టే వాడికి అలా కనపడుతుంది అట్లా తన్మతేనై ఒక దృష్టి ఘట ఘటాన్ని వీడు దర్శిస్తున్నాడు అంటే ఘటచిత్తతయా ఘటాన్ని దర్శిస్తుంది ఘటచిత్తత్వం లేకపోతే ఘట దర్శనమే ఉండదు సో ప్రతి కూడా తనదైన ఒక విలక్షణమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు సృష్టించుకుని ఆ ప్రపంచంలోనే బతుకుతూ ఉంటాడు ఏమండి ఆ ప్రపంచము చేతనే బంధింపబడతాడు ఈ బంధం కూడా యథార్థమేమీ కాదు మీరు సాక్షిరూపంగా ఉన్నట్లయితే ఆ ప్రపంచం బంధించనే బంధించదు కాబట్టి వీడు అజ్ఞానం చేత తాను సృష్టించుకున్న ప్రపంచంలో తానే బంధింపబడతాడు అజ్ఞానం చేత ఇది ఎలా ఉంటుందంటే వీడు ఓ క్రికెట్ టీముని తన సొంతం చేసుకుంటాడు ఓ టీముని తీరి కూర్చో తిని కూర్చోలేక ఆ డబ్బులు పెట్టి ఓ టీం కొంటాడు ఓ టీం ఎప్పుడైతే డబ్బు పెట్టుకున్నాడో తద్వారా ఇప్పుడు వాడు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు వాడు తనకి తాను ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు పది టీములు ఉన్నాయి దాంట్లో ఒక టీము నాది ఆ టీము కలిగి ఉండడం అంటే ఏమిటి అదంతా ఓ ప్రపంచం ఆ టీంలో వాళ్ళు ఆడుతున్నారని ఆటలకి నెగ్గేరని ఓడేరని ఇంకా ఆ రకంగా ఆ కల్పన అలాగా విస్తరించి ఉంటుంది దాంట్లో లాభం వచ్చిందని నష్టం వచ్చిందని ఆ కల్పన అలా విస్తరించి ఉంటుంది ఆ ప్రపంచంలో వీడు ప్రవేశిస్తాడు వీళ్ళు ఈ కొంతమంది లేడీస్ కొనుక్కున్నారు టీమ్స్ని వాళ్ళు ఇల్లు వాకిలీ వదిలిపెట్టే భర్తని వదిలిపెట్టేసి అత్తమామల్ని వదిలిపెట్టేసి తాము కన్నా సంతానాన్ని కూడా వదిలిపెట్టేసి వెళ్ళి ఓ జెండా పట్టుకొని అక్కడ కూర్చోవడం అవతల ఆ టీంలో వాళ్ళ టీంలో వాడు ఫోరు కొడితే హాయ్ హ్యాండ్ బాండ్ హాన్ అవతల టీంలో వాడు ఫోరు కొడితే సర్వాన్ని కోల్పోయినట్టుగా కుందిపోతూ ఉన్నారు ఎందుకలా వచ్చిందంటే వాళ్ళు కల్పించుకున్నారంటే ఒక ప్రపంచాన్ని వాళ్ళు కల్పించుకున్నారు వాళ్ళు కల్పించుకున్న ప్రపంచం యథార్థమని భ్రమపడతారు మనస్సుకి రక్షణ ఉన్నది ఏమిటంటే తాను కల్పించుకున్న మిథ్య సత్యమనే మనస్సును నమ్ముకు ఇప్పుడు వీడు కల్పించుకుంటాడు ఫోటోలోంచి విభూతి వచ్చిందని కల్పించుకుంటాడు కల్పించుకుని అది సత్యమని నమ్ముకుంటాడు అంత రిడుకులస్ థింగ్ అదే కాని పోవట్లేదు ఈ ఫోటోలోంచి విభూతి రావడం అంత రిడుకులస్ ఇట్ ఈజ్ నాట్ సైన్స్ ఇట్ ఈజ్ నాట్ శాస్త్ర ఇట్ ఈజ్ నాట్ ధర్మ ఇట్ ఈజ్ నాట్ ఎనీథింగ్ ఇట్ డజన్ ప్రూవ్ ఎనీథింగ్ ఇట్ డజన్ డిస్ప్రూవ్ ఎనీథింగ్ anta ridiculous and bekar thing adhika ninko hotlaya. Kana nini kalpi nchukun ka. Kalpi nchukun dhanu kuktu edo kalpi nchukun ka. Ede edo kalpi nchukun ka. Kalpi nchukun ajnana jeta, dhanaceta dhanaceta bandha npo patta. He is bound by that. People are bound by that. You can see people in bondage. Salah iddhvaramayana prapancha. Ippudu manan jayal sindhyeva tante, మనము ఏ బందిఖానాన్ని అజ్ఞానం చేత మన చుట్టూ మనమే కల్పించుకున్నామో ఆ బందిఖానా మిథ్యా అది సత్యము కాదు అని మనం తెలుసుకోవటమే చేయాల్సింది ఎప్పుడైతే అది గెలుసుకుంటామో ఆ బంధం నుంచి బయటపడిపోతాం యథా జాయంతే మ్రియంతే చ తా మనుష్యాదిలక్షణా అవిద్యమానా చెప్త వికల్పనామాత్ర అంటే ఈ జీవులని అండజములు స్వేదజములు పుడుతున్నాయి గిట్టుతున్నాయి ఇదంతా కూడా చిత్తము యొక్క వికల్పన మాత్రమే ఆ చిత్తమే అలా పరిణామాన్ని చెందుతూ ఉంటుంది చిత్తమే అలా స్పందిస్తూ ఉంటుంది అలా స్పందిస్తూ ఉంటుందండి అలా అలా స్పందిస్తూ ఉంటుంది అలా స్పందిస్తూ మీకు ఆ జగత్తంతా భాషిస్తుంది ఐ హోప్ ఐఎమ్ ఏబుల్ టు కన్వే ది మెసేజ్ అలా స్పందిస్తూ ఉంటాం అలా స్పందిస్తూ ఉంటే చిత్తం ఇంకా అన్యోత్సాయి చిత్తంలో ఈమె నా భార్య వీడు నా కొడుకు వీడు చెప్పిన మాడు వింటర్లేదు వీడు మిత్రుడు వీడు శత్రుడు అంతా అలా చిత్తం స్పందించేస్తూ అంటే అంతకంటే గేను అంచేతనే ది బ్లెస్ట్ థింగ్ చిత్తం స్పందించడం మానేస్తే ఉండనే ఉండదు అంతా చిత్తం స్పందించడం చేత కల్పన తప్పింపట్లేదు ఓ మహాత్ముడిని జైల్లో పెట్టారు ఎందుకు ఫరసేజ్ జైల్లో పెడితే వాళ్ళ ఆ జైల్లో ఉన్న మన ఎవడో వచ్చి ఏమయా ముఖం మీద అంత ప్రసన్నంగా అంత నవ్వు ముఖం పెట్టు కూర్చున్నావు జైల్లో పెట్టారు కదా నీకు దుఃఖంగా అని అడిగారు అడిగితే జైలే ఉంది రూల్లో పెట్టి రూల్లో ఉన్నాను ఇంటి దగ్గర రూల్లో ఉండేవాళ్ళు ఇక్కడ కూడా రూల్లో ఉన్నారు ఇంటి దగ్గర రూము కూడా గది కాళ గది ఇది ఉంటుంది డోర్ ఉంటుంది ఇంటికి డోర్ ఉంది ఆ డోరు కూడా దగ్గరగా పెడతారు ఇది దగ్గరగా పెట్టారు దీంట్లో దుఃఖించడానికి ఏముంది అని చెప్పారు అంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి వాళ్ళ కూడా అన్నాడు కాదా అలా మాట్లాడతావు ఇంటి దగ్గర డోరు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకుని బయటికి వెళ్ళొచ్చు ఇక్కడ డోర్ అలా అలా వాళ్ళు దూసి పెడతారు వాళ్ళు తెరిచినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి కాబట్టిదిం కదా అని వాళ్ళు అన్నారు అంటే ఆయన అన్నారు నేను బయటకు వెళ్ళాలని అనుకోనే అనుకోను వాళ్ళు తెరిచినప్పుడే వెళ్ళాలని అనుకుంటారు వాళ్ళు ఊసేసినప్పుడు వెళ్ళాలని నేను అనుకోనే అనుకోను ఇప్పుడు బంధం అవుతుంది అని ఆయన ఇంటి దగ్గర నీకు ఏది కావలసే ఇక్కడ వీళ్ళు ఏది పెడితే అదే తినాలని ఇంటి దగ్గర భోజనం కంటే ఎక్కడ భోజనమే నాకు నచ్చింది ఇదే బాగుందని చెప్పారు ఇంటి దగ్గర నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు తినొచ్చు ఇక్కడ అలా కుదరదు వాళ్ళు పెట్టినప్పుడైతే నాకు అది ఇంకా నచ్చింది ఇదో ఇదో సమస్య తీరిపోయింది బిల్ అండ్ బిల్ నో బెల్ ఆ సారీ బెల్ నో బిల్ బెల్ కొడతారు బెల్ కొడితే వెళ్ళి తినేసి వచ్చేయటం నో బిల్ బెల్ నో బిల్ ఇదే బాగుంది నాకు ఇంటి దగ్గర అయితే బెల్ ఎవడో కొట్టడు పైగా బిల్లు పే చేస్తూ ఉంటాడు ఇక్కడ అయితే వాళ్ళు బెల్ల కొడతారు బెల్ల కొట్టిన వెంటనే ఆ పిల్లికి బెల్ల కొడితే వెళ్ళి పాలు తాగేసినట్టుగా వీడి కూడా బెల్ల కొట్టిన వెంటనే వెళ్ళిపోవడం వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉంటుంది ఉప్మా రోజు ఉంటుంది బ్రెడ్లు ఉంటాయి ఇంకో రోజు జాము బ్రెడ్ ఉంటుంది మరో రోజు మరో రోజు ఉంటుంది అది తినేసేయటం ఏది బ్రేక్ఫాస్ట్ ఏది తినాలనే ఆలోచన కూడా చేయక్కర్లేదు ఆ విక్షేపం కూడా ఉండదు మనస్సుకి అదొక క్లేషం కూడా ఉండదు వాళ్ళే అదంతా వాళ్ళే ఆలోచించుకుంటారు ఏదో వాళ్ళే పడతారు అది టేబుల్ మీద వస్తుంది తినేయడం తినేసి మళ్ళీ వచ్చేయడం బిల్లు పే చేయక్కర్లేదు కాబట్టి నాకు దుఃఖం ఏముంది అన్నాడు ఆమె హాత్మ నిజంగా కాబట్టి ఏ ప్రిజం మనం మన చుట్టూ నిర్మాణం చేసామో ఆ ప్రిజన్ని మనమే కోలగొట్టుకోవాల్సి ఉంటుంది దాంట్లో ఉన్న బ్యూటీ దాంట్లో ఉన్న దుఃఖం ఏమిటంటే ఎవళ్ళు కోలగొట్టదు మనమే కోలగొట్టుకోవాలి ఎందుకంటే మనమే దాన్ని నిర్మాణం చేసాం మనమే కోలగొట్టుకోవాలి అది దాంట్లో ఇబ్బంది దాంట్లో ఉండే సుఖం ఏమిటంటే కేవలము అజ్ఞాన కల్పితం కనుక అదంతా మిథ్యా అని తెలుసుకుంటే ఆ బంధం అక్కడితోటి పోయినట్టే నియతే జీవ సంభవోస్ విద్య ఏతత్తమం సత్యం ఇంత కించిన్న జాయతే ఈ శ్లోకం ముందు వెళ్ళిందండి లాస్ట్ వరుస ఆఖరి శ్లోకం ఎందుకంటే శంకరులు ఉక్తార్థమన్యత అంటున్నారు ఆయన ఇంతకుముందు నేను చెప్పాను ఈ శ్లోకం ఇంతకుముందే వ్యాఖ్యానం చేయడం అయింది అంటే ఆఖరి శ్లోకం అద్వైత ప్రకరణలో ఆఖరి శ్లోకం జీవుడు ఏ ఒక్కడూ కూడా పుట్టుట లేదు నా కష్టి జీవ తర్వాత అస సంభవ న విద్య సంభవ అంటే పుట్టు కనకూడదు ఎందుకంటే నా కష్టిత్ జాయతే అని చెప్పారు కదా మళ్ళీ సంభవ అంటే పునరుక్త అయిపోతుంది కాబట్టి సంభవ అంటే కారణం సమ్యక్ భవతి అస్మాత్ ఇది సంభవ కారణం కాబట్టి వీడికి పుట్టుక లేదు ఏ జీవుడు పుట్టుట లేదు వీడికి కారణం ఏది లేదు అసె జీవస్య ఈ జీవుడికు కారణం అనేది లేదు అంటే అర్థం ఏంటో తెలిసినా అండి అద్వితీయుడు ఎందుకంటే కారణము కార్యము రెండు కారణం వేరు కార్యం వేరు అది ద్వైతం కారణం వేరు కార్యం వేరు ద్వైతం ఏమండి కారణకార్యభావము కల్పితము ఒకే అద్వితీయ తత్వమునందు కారణకార్యభావము కల్పితము అది అద్వైతం కాబట్టి అస సంభవన విద్యతే ఈ జీవునకు కారణమనేది లేదు వీడు అద్వితీయుడు సో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఆహా సో అక్కడ నకశి జాయతే జీవన అక్కడ ఆ శ్లోకంలో ఎవరు చెప్పారంటే సర్వోప్యయం మనోనిగ్రహాది మృల్లోహాదివత్ సృష్టి ఉపాసనా చ పరమార్థ స్వరూప ప్రతిపత్తి ఉపాయత్వేనా నా పరమార్థ సత్య ఆ కాంటెక్స్ట్ వేరు పరమార్థ సత్యంతో పరమార్థ సత్యం ఏమిటంటే అవున మీరు పుట్టినరోజు పుట్టినరోజు మీరు ఏదైనా పూర్తి చేసుకోవాలనుకుంటే చేసుకోండి తప్పేం లేదు మీరు ఏదైనా దానం చేయాలంటే చేయండి కానీ నేను పుట్టాను ఇది సత్యము కాబట్టి దానం చేస్తున్నానని మాత్రం చేయండి ఎందుకంటే మంచి పని చేయటానికి నిమిత్తము సత్యం కానక్కర్లా ఇప్పుడు గంగానది స్నానానికి సూర్యుడికి గ్రహణం పట్టిందని వీడు గంగానది స్నానం చేసేస్తాడు చేసిన పని మంచి పని గంగానది స్నానం చేసి గాయత్రి జపం చేస్తాడు ఎందుకంటే సూర్యుడికి గ్రహణం పట్టిందని సూర్యుడికి గ్రహణం పట్టడం నిమిత్తం గంగానది స్నానము జపము ఆ నిమిత్తాన్ని బట్టి వచ్చినటువంటి కర్మ దీంట్లో కర్మ మంచిది శ్రేష్టము ఉపకరిష్ణము కానీ నిమిత్తం కల్పితం నిమిత్తం కల్పితం నిమిత్తం యథార్థం కానక్కర్లా సూర్యుడు ఉదయించేయడమే అని వీడు సూర్యుడికి ప్రార్థన చేస్తాడు ప్రార్థన కరెక్ట్ దానివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ సూర్యుడు ఉదయించేయడమేది కల్పితం కాబట్టి నిమిత్తం యథార్థం కానక్కర్లా కాబట్టి మీరు పుట్టినరోజునే పేరుతో ఏదైనా దానం చేయాలనుకుంటే చేయండి కానీ నిమిత్తం సత్యం కాదు పుట్టడం సత్యం కాదు అది సత్యం కాదు మరి సత్యం ఏమిటండి పరమార్థ సత్యం ఏమిటంటే కర్త భోక్త అనబడే పరిచ్ఛిన్నమైన జీవుడెవడూ పుట్టుటలేదు